అనుబంధం అరవై ఎనిమిదో కీర్తన నేర్పు కంటె పిన్నిది గద్ద ఓర్పు కంటె సుఖము కటికగద్ద కరుణకు నెక్కుడు గదిక గద్ద సరసత కెక్కుడు సరిగద్ద గురుమతి జత్తము కూరిమి నిలిపిన వరబు కంటే విధమిక గద్దా కల్మి కంటే జీకటి మరికద్ద కంటె నాపదగద్ద గెలుపు తెలిసి లంకించిన మతితో జలగు కంటె నిజ సిరికగద్ద పాయము కంటె నపాయము గద్ద కాయపురోతకు గడగద్ద పాయక వెంకటపతి కృప కోరిన ఈ అభిమతమునకిదురిక గద్ద